నాలుగు వందల ఎనభై తొమ్మిదవ సంకీర్తన నీ చిత్తమిందరి నేరుపునే రమి తోచికా చీటు తుదకీడేర్చే దేవతల పాలు తీరని పుణ్యము ఆవల పాపం బసురలదీ భావింప మనుజుల పాలివి రెండును శ్రీవల్లభా నీనేసిన మాయా ేదశాస్త్రములు విజ్ఞానమూలము ఆదిన సత్యముల జ్ఞానమూలము సాధింప రును జగత్తు మూలము వేదించి కావింపకర్మము కాయముచేతి భావము చేతిది పరమము తావుల రెండును తప్పని ప్రకృతివి कटेश्वर चेतलुनी